కీర్తన మూడు వందల తొంభై ఎనిమిది నీ వెరగనిది లేదు నీ యాజ్ఞమోచితి ఇంతే నీ వాడనింతే హరి నేనన్నచోటేది కన్నులకెందైనా చూపుకలది భావము ఎన్నగ నాయందు పాపమెంచ చోటేది విన్ననై చెవులకింపు వినుట స్వభావము పన్నిన కర్మాలు నన్ను పైకొన చోటేది నాలికకు చవి అయితే నమలుటే సహజము నాలి అభోజ్యపు నింద నాకు పనేమి మూల వాసన కొనేది ముక్కు సహజము తోలిబంధములు నన్ను చుట్టగ చోటేది కాయము కాయము కొంత గరగుటే అగుణము చేయని చేతలు నాపై చెప్పచోటేది ఈ ఎడ శ్రీవెంకటేశయక నాలో ఉంద పట్టగ చోటేవి